మీకు మామూలుగా స్మార్త పరిభాషలో చెప్పాలంటే వ్రతరత్నాకరం పుస్తకం తీసి చూశారనుకోండి దాంట్లో సత్యనారాయణ వ్రతము అని ఉంటుంది ఆ వ్రతానికి ఫలం చెప్తారు ఈ వ్రతం చేస్తే అన్ని కోరికలు తీరును అని ఫలం చెప్తారు అది ఫలవత్తు ఇంకా ఆ వ్రతం ఎలా చేయాలో లిస్ట్ కింద చెప్పుకొస్తారు ఆ వాహయాన్ని గంధం సమర్పయాన్ని అవని వాటికి ఫలం ఉంటుందా వాడికి ఫలం గంధం సమర్పి గంధం సమర్పిస్తే ఈ ఫలం వస్తుంది అలాగే ఉండదు అప్పుడు ఏం చేయాలి ఫల అఫలాన్ని ఏం చేయాలి ఫలవత్తుకి అంగముగా మనం తెలుసుకోవాలి అర్థమైందా న్యాయం ఇప్పుడు చూడండి బ్రహ్మవిధాత్మతిపరం బ్రహ్మను తెలిసిన మోక్షమును కొన్నును ఫలవత్తు మోక్ష పురుషార్థము ఆ బ్రహ్మ సత్యం జ్ఞానము అనంతం బ్రహ్మ ఏమండి తస్మాద్ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని జగత్ వచ్చింది కింద జగత్ ఆకాశం వాయువు ఎక్కడి దాకా వచ్చిందో తెలుసు వీడి దాకా వచ్చేస్తుంది వాయువు అగ్ని ఆపహాధ్యహ పృథివీ పృథివ్యా ఔషధయ భోజనం పంటలు ఔషధీభ్యం వరదలు ఆహారం ఇడ్లీలు టిఫిన్లు వీలు అన్నాత్సహ వీడు అన్నరసమయుడు అయం దక్షిణ పక్ష వీడికి అయముత్తర స్పక్షమాత్మ ఇది ఆత్మ ఎందుకంటే భోజనం అది ఇక్కడే ఉంది కాబట్టి అయమాత్మ ఇదం పుచ్చం ప్రతిష్ట ఈ కాళ్ళు చేతులు పుచ్చం తలకాయమో మొదకటి ఇంతవరకు వచ్చేసింది ఎక్కడ మొదలుపెట్టి బ్రహ్మతో మొదలుపెట్టి బ్రహ్మను తెలుసుకుంటే మోక్షం అని చెప్పారు కానీ ఈ కాళ్ళు ఇదొకటి ఇది ఒకటి తెలుసుకుంటే పురుషార్థం ఏం లేదు దీనికి ఫలమేం లేదు అఫలం ఈ అఫలమైనటువంటి జగద్వాక్యములు జగత్తు యొక్క వాక్యాలుగా ఇవి ఈ వాక్యములు ఫలవత్తైన బ్రహ్మ నిరూపణ వాక్యం సన్నిధిలో ఉంటాయి అప్పుడు ఈ జగత్తు యొక్క వర్ణన ఆ బ్రహ్మ నిరూపణానికి అంగమవుతుంది తప్ప ఇది స్వతంత్రమైనదేది కాదు అది వ్యవస్థ నేను ఓపికగా మీకు చెప్పాను ఆ వ్యవస్థ అర్థమైందాను ఇప్పుడు ఇప్పుడు చూసుకోండి మీరు నాచే కల్పయుతం శక్యతే ఇప్పుడు మీరు ఆ బ్రహ్మవిధాత్మతి పరమే పట్టుకుని అక్కడ బ్రహ్మని తెలుసుకుంటే మోక్షం వస్తుంది అది కరెక్టేనండి కానీ ఈ జగత్తుని తెలుసుకుంటే ఇంతెదో వస్తుంది అని అక్కడ ఏం లేకున్నా మేము కల్పిస్తాము అంటే తప్పది అలా కల్పించకూడదు న్యాయ ఎందుకంటే అఫలము ఫలవత్ సన్నిధిలో ఉంది ఈ అఫలము వెళ్ళి ఫలవత్తికి అంగమవుతుంది తప్ప అంగాంగి భావాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలి తప్ప దీనికి ఫలాన్ని కల్పించకూడదు కాబట్టి ఈ జగత్తుని వర్ణించటంలో ఫలమేమీ లేదు మరి ఎందుకు వర్ణించారు ఆ బ్రహ్మని చెప్పడం కోసం వర్ణించారు బ్రహ్మని తెలుసుకుంటే ఫలం ఉందా ఉంది అది వ్యవస్థ అలాగే దాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు ఆ వాక్యం చూసుకోండి ఉపక్రమ ఉపసంహారముల చేత అక్కడక్కడ అంటే ఆయా ఉపనిషత్తుల ఎందు బ్రహ్మ విషయ వాక్యాలు ఉంటాయి ఎలాగా సత్యం జ్ఞానం బ్రహ్మ ఇచ్చాది వాక్యాలు ఉంటాయి వాటితో పాటుగా ఈ జగత్వాక్యాలు కూడా ఉంటాయి వాటితో కలిసిపోతాయి ఏకవాక్యత అంటారు వాటితో ఇటుగో ఇటువంటి జగత్తుకి కారణమైన బ్రహ్మ అని బ్రహ్మ దగ్గరికి ముడిపెట్టుకోవాలి కానీ ఈ జగద్వాక్యాలని బ్రహ్మవాక్యం నుంచి విడదీసేసి ఈ జగద్వాక్యాలకి వేరే పురుషార్థాన్ని కల్పించటము తప్పు ఎందుకంటే ఉపక్రమంలో ఏముంది బ్రహ్మ ఉంది బ్రహ్మ విధాత్మో అది ఉంది ఉపక్రమంలో ఉపసంహారంలో ఏముంది ఎతో వాచో నివర్త అప్రాప్త్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నీతి కుతశ్చ నీతి అది బ్రహ్మ ఉపక్రమంలో బ్రహ్మ ఉపసంహారంలో బ్రహ్మ కాబట్టి శృతి తాత్పర్యం బ్రహ్మ మధ్యలో జగత్తులు ఉంటాయి తత్సృష్వా తదేవా విప్రా విశదంతో సృష్టివాక్యాలు ఉంటాయి ఈ సృష్టివాక్యాలకి ఫలమే ఉండదు బ్రహ్మకి ఫలం ఉంటుంది ఈ సృష్టివాక్యాలు బ్రహ్మకి అంగములవుతాయి తప్ప వీటికి ఒక స్వతంత్రమైన ప్రతిపత్తి కానీ స్వతంత్రమైన పురుషార్థం కానీ లేదు కాబట్టి ఈ సృష్టివాక్యాల్లో కొంచెం ఇటు అటు తేడాలున్నా అభ్యంతరమేం లేదు ఆ ప్రతిపాదనలో ఏ రకమైన విధానము లేదు కదా అది ప్రతిపాదన దర్శయతి సృష్ట్యాది ప్రపంచ బ్రహ్మ ప్రతిపత్యర్థత పైగా ఈ సృష్టిని వర్ణించడం ఎందుకంటే ఆ సృష్టిని తెలుసుకుంటే ఏదో పురుషార్థం ఉందని అందుకోసం కాదు అందుకోసం కాదు సృష్టిని వర్ణించడం సృష్టిని వర్ణించడం ఎందుకంటే ఈ సృష్టిని పట్టుకుని దీని ద్వారా బ్రహ్మ దగ్గరికి మనల్ని తీసుకెళ్ళుటోరకే సృష్టిని వర్ణించారు ఈ విషయాన్ని శృతి స్పష్టంగా చెప్తోంది కూడా పైగా అందుకోసమే సృష్టి వర్ణన వచ్చింది బ్రహ్మ ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే తెలుసుకోవడం బ్రహ్మని తెలుసుకోవడం కోసమే సృష్టిని వర్ణిస్తున్నారు ఈ సృష్టిని పంచభూతాలను వర్ణిస్తారు ఎందుకంటే పంచభూతాలను తెలుసుకుంటే ఏదో పురుషార్థం ఉందని అందుకోసం కాదు పంచభూతాలను తెలుసుకోవడం ద్వారా అక్కడి నుంచి మరొక్క అడుగు ముందుకు వేసి బ్రహ్మను తెలుసుకుంటాడని అలా వర్ణించారు తప్ప ఈ విషయాన్నంతనే మనకి శృతే నిరూపిస్తోంది ఛాంద్రోద్యం మీరు చూశారు ఇది ఎలాగంటే అన్నేన సోమ్యా శృంగేనా ఆపో మూలమన్విచ్ఛ అద్భి సోమ్య శృంగేనా తేజో మూలమన్విచ్ఛ తేజసా సౌమ్య శృంగేన సన్మూలమీక్ష ఇది ఇది ఎలాగంటే ఈ పృథివీ ఉన్నది పృథివీ ఉన్నది అంటే నేను ఉన్నానని అర్థం నేను ఉంటే ఈ దేహేంద్రియాదులు ఎందుకున్నాయి ఇందులో ఈ పృథివీ ఈ జగత్ ఉంది కాబట్టి ఈ ఉన్నాయి ఈ దేహేంద్రియాదులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జగత్తు ఉంది ఇవి పరస్పరము సాపేక్షంగా ఉంటాయి దేహేంద్రియాదులు లేకుండా జగత్తు ఉండడం కానీ జగత్తు లేకుండా దేహేంద్రియాలు ఉండడం కానీ సంభవమే కాదు కాబట్టి ఈ దేహేంద్రియాదులతో సహా ఈ జగత్తు పృథివీ ఉన్నది ఓకే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటావు ఈ పృథివీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీరు సైన్స్ అయినా చదవచ్చు ఉపనిషత్తులైనా చదవచ్చు సైన్స్ చదివితే ఈ పృథివీ సూర్యుడి నుంచి మండుకుంటూ విడిపోయింది అప్పుడు అది లిక్విడ్ స్టేట్లో ఉండేవి ఆ తర్వాత కూలయ్యి గట్టిపడింది అని చెప్తారు అప్పుడు సముద్రాలే ఉండేవి ఆ తర్వాత జీవాలు వచ్చాయి కాబట్టి ఈ పృథివీ ఈ రూపంగా రావడానికి ముందు ఎలా ఉంది ఆపహ లిక్విడ్ స్టేట్లో ఉంది ఇది సైన్సు వేదం చూసుకుంటే ఉపనిషత్తులు చూసుకుంటే ఆ పోవా ఇదమగ్రే సలిలమాసీత్ ఈ సృష్టి అంతా కూడా పూర్వము ఆ సలీలమే ఉండాను సలీలమేంటే ఇక ఈ పృథ్వీలో కొండలు కోనలు చెట్లు మనుషులు పశువులు ఇన్ని భేదాలు ఉన్నాయే ఈ భేదాలు లేవు అంత ఒకే నిర్వికారమైన జలరాశిగా ఉండేరు కాబట్టి మీరేం చేస్తారంటే కార్యం నుంచి కారణానికి వెళ్ళిపోండి కార్యాన్ని ముందు పట్టుకుని కార్యాన్ని నుంచి కారణానికి వెళ్ళండి ఈ పృథివీ ఉన్నది ఇది పూర్వం ఎలా ఉండేది మొదట్లో ఎలా ఉండేది జలరాశిగా ఉండేది ఆ జలరాశి దానికంటే ముందు ఎలా ఉండేది తేజస్సుగా ఉండేది ఎనర్జీ తేజస్సుగా ఉండేది ఆ తేజస్సు దానికంటే ముందు ఎలా ఉండేది అద్వితీయ పరబ్రహ్మయ్య ఉండేది అలా మీరు వెతుక్కుంటూ అన్వేషణ అన్విచ్ఛ అంటే అన్వేషణ చేయాలి అలా వెతుక్కుంటూ వెతుక్కోవడం అంటే విచారం అర్థం ఇక్కడ వెతుక్కోవడం చేతులతో వెతికి చేయాలి విచారం చేసుకుంటూ మీరు ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలి శృంగము అంటే కార్యము మూలము అంటే కారణము శృంగేనా అన్నేనా సౌమ్య సాంద్రోగ్యం సౌమ్య అంటే ఆరుని శ్వేతకేతువుప్తున్నాడు ఓ శ్వేతకేతు మూలము కారణమును వెతుక్కో ఎలా వెతకాలి కారణం కార్యాన్ని పట్టుకుని కార్యం ద్వారా కారణాన్ని వెతుక్కో శృంగేన మూలం అన్విచ్ఛ ఉదాహరణకి అన్నము అంటే పృథివీ పృథివీ అనే కార మూలమును వెతుక్కో ఓకే పృథివీ అప్పుల నుంచి వచ్చింది అప్పులకు వచ్చాము అప్పులు అనే శృంగమును పట్టుకుని తేజస్సు అనే మూలాన్ని పట్టుకో వెతుక్కో ఓకే అప్పుల నుంచి తేజస్సుకి వచ్చాము తేజస్సృంగేన మళ్ళీ తేజస్సు అనే కార్యాన్ని పట్టుకుని సత్ పరబ్రహ్మ అనే మూలాన్ని తెలుసుకో అని అలాగే దీన్ని బట్టి మీకేం తెలిసింది అప్పుల పురుషార్థం తేజస్సునందో పురుషార్థం లేదు వీటికి వేరువేరు ఫలాలు పురుషార్థాలు ఏవి లేవు వీటి ప్రతిపాదన కేవలము ఆ పరబ్రహ్మను బోధించుట కొరకు మాత్రమే అది మనకి స్పష్టమైపోయింది తరువాత ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే వీటిలో ఏదైనా విధానం ఉన్నా నష్టమేం లేదని ఎందుకంటే పాయింట్ ఇప్పుడు పృథివీని పట్టుకుని అప్పుల దగ్గరికి పోవాలంటే ఆ పృథివీకి ఉండ్రంగా ఉంది కొంచెం కోడిగుడ్డులో ఉంది ఎలా ఉన్నా ఒకటే ఇంకో చోట గుండ్రంగా ఉందన్నారు ఇంకో చోట కోడ్డుగుడ్డులా ఉందన్నారు మరి విధానం ఏం విధానం లేవా ఏదో విధానం ఉంటే ఉండని పృథివీ తాదుకా పాయింట్ పృథివీని పట్టుకుని నువ్వు ఆ అప్పుల దగ్గరికి వెళ్ళాలి కానీ పోనే అప్పులు మళ్ళీ వేరువేరుగా ఉన్నాయి పోలే ఉండని అప్పుల్ని పట్టుకుని నువ్వు దగ్గరికి వెళ్ళిపోవాలి తేజస్సులో విధానం ఉంటే ఉండని తేజస్సుని పట్టుకుని సత్తు దగ్గరికి వెళ్ళిపోవాలి సత్తులో విధా లేదు లేదు విధానం లేదు ఇంకా మాట్లాడద్దు పురుషార్థం సత్తులోనే ఉంటుంది ఓకే మృదాదిదృష్టాంతై కార్యేదం వదితూ సృష్ట్యాది ప్రపంచ శ్రావ్యతే ఇది గమ్యతే ఈ సృష్టి ఇలా వచ్చింది అని విస్తారంగా మనకు ఉపనిషత్తుల్లో వినబడుతుంది శృతి చెప్తోంది దాని అభిప్రాయం ఏమిటంటే ఈ సృష్టి యొక్క మంచి చెడులను నిర్ధారించుట కొరకు కాదు మీరు ఆ సృష్టిలో ఉండే దృష్టాంతాలని పట్టుకుని ఆ జగత్తులో ఉండే దృష్టాంతాలని పట్టుకుని ఏమిటి దృష్టాంతములు అంటే మట్టి దృష్టాంతం మట్టి కుండ కొండ బానవచ్చు మూకుడవచ్చు అవన్నీ మట్టి నుంచి వచ్చాయి అదో దృష్టాంతం తీసుకోండి చాండూజ్యంలోనే వచ్చింది అలాగే ఆ విధంగా మట్టి అలాగే లోహ దృష్టాంతం తీసుకున్నారు అలాగే మరో దృష్టాంతం ఈ దృష్టాంతాలని పట్టుకుని ఈ జగత్తు యొక్క మూలాన్ని తెలుసుకోవడం కోసం ఇవన్నీ వివరాలు చెప్పారు తప్ప ఈ మట్టి ఉంటుంది మట్టిలోంచి కొండొస్తుంది బాను వస్తుంది మూకుడు వస్తుంది వీళ్ళు వేరు వేరుగా ఉంటాయి ఇదే పాఠం అందుకోసం ఈ అదే పాఠం అది దానివల్ల ఏమిటి లాభం మట్టి నుంచి ఇవన్నీ వస్తాయి కుమ్మరివాడు చేసినవన్నీ మట్టి నుంచే పుట్టాయి అవి మట్టి తప్ప మరొకటి కాదు కాబట్టి మనం మన దాన్ని మనం ఇంటికి వెళ్ళిపోతే ఏమిటి ఉపయోగం అదేం పాఠం అండి నేను విన్నాను అలాంటి పాఠం పబ్లిక్ స్పీచ్ నాకు ఆశయం ఏంటంటే ఆ చెప్పిన ఆయనకి అంతకంటే తెలియలేదా ఆయన చెప్పలేదు కానీ ఈ విన్నవాళ్ళందరూ వీళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను ఆయన్ని చూసి ఆశ్చర్యపడలేను ఆయన ఏదో చెప్పుకొస్తున్నాడు ఓ గంటసేపు ఉపన్యాసం గంటసేపు ఏదో రాముడు కృష్ణుడు ధర్మం మనమేమో మానవులమై పుట్టాము కాబట్టి ధర్మంగా ఉండాలి ఈ కథ మామూలే కదా ఏదన్న మట్టి కుండ దృష్టాంతం చెప్తాను వేద వేదాన్ని చదివాడు ఎక్కడో మొత్తాన్ని కొద్ది గొప్ప మట్టి నుంచి కుండ పుట్టుతుంది అంటే మొదలు పావుగంటసేపు దాన్ని చెప్పి ఏదో ఇటు ఇటు తిప్పి చెప్పి ఆ తర్వాత దృష్టాంతాన్ని దార్ష్టాంతికానికి అన్వయించడం మానేసి ఆయన ఉపన్యాసాన్ని క్లోస్ చేసి ప్రార్థన చేసి వెళ్తాడు అడిగి వాళ్ళ వాళ్ళు అప్పుడు ఏముండే మీరు దృష్టాంతం ఇంకో ఐదు నిమిషాలు చెప్పి ఆ దృష్టాంతం ఎంతో దార్ష్టాంతకానికి అప్పుడే చేయండి అని ఎవరైనా అడగద్దా వీళ్ళు అనుకున్నారు శాస్త్రం అంటే ఇలాగే ఉంటుందని వాళ్ళు తలకాయ చూపేసి వాళ్ళు వెళ్ళిపోయారు లోకంలో కాబట్టి మృదాది దృష్టాంతములు ఉన్నాయే ఇవి వాటిలో ఏదో పురుషార్థం ఉందని వాటిని కరెక్ట్గా స్కీమాటిక్గా చెప్పాలనే అభిప్రాయం ఏమీ లేదు వాటి తాత్పర్యంంతవరకంటే కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు అని చెప్పడం కోసం ఈ మట్టి కుండా బాణ ఈ కథ ఉంది కదా చాంద్రోజంలో ఉన్నది అది ఎందుకు చెప్పారంటే మట్టి గురించి కొండలు బాణలు మూకుళ్ళ గురించి పాఠం చెప్పడం కోసం చెప్పలేదు ఒక ప్రిన్సిపుల్ కోసం చెప్పాలి ఏమిటా ప్రిన్సిపుల్ అంటే కారణము కంటే కార్యము భిన్నముగా ఉండదు ఉండేది కారణమే కార్యము నామరూపాలు తప్ప దానికి ప్రత్యేకమైన అస్తిత్వము ఉండదు ప్రత్యేకమైన అస్తిత్వం ఉండదు అస్తిత్వం ఉన్నది కారణమే కార్యము అంటే ఊరికే ఇంకా నామరూపాలు తప్ప వేరే ఏమీ లేదక్కడ నామరూపాలే ఉన్నాయి దానికే మిథ్యా అని పేరు అందుకోసం ఈ దృష్టాంతాలు ఈ సృష్టి చెప్పారు మీరు ఈ కుండా బాణా దృష్టాంతాలను బట్టి ఆ ప్రిన్సిపుల్ వచ్చింది కారణము కంటే భిన్నముగా కార్యము ఉండదు దీన్ని మీరు బ్రహ్మకి అప్లై చేసుకోవాలి బ్రహ్మయే సత్యము మరి జగత్తు మాట ఏమిటి జగత్తు కార్యము కారణమైన బ్రహ్మ కంటే భిన్నంగా దానికి అస్తిత్వము లేదు అస్తిత్వం అంటే బ్రహ్మదే ఇక నామరూపాలు ఉంటాయి జగత్ అంటే నామరూపాలు తప్ప అస్తిత్వం మాటకు బ్రహ్మదే అని మీరు తెలుసుకోవడం కోసం ఈ దృష్టాంతాలను చెప్పారు తప్ప ఈ జగత్తు యొక్క వర్ణనలో ఏదో పురుషార్థం ఉందని కా ఇదంతా మనం మాండక్యంలో చాలా విస్తారంగా చదివాం చాలా విస్తారంగా అది ఇంకోసారి గుర్తు చేసుకునే సందర్భం తథా సంప్రదాయ విదో వదంతి ఇదే విషయాన్ని సంప్రదాయవేత్తలైన ఆచార్యులు చెప్తున్నారు దీనికి మామూలుగా పాఠం చదివే సందర్భాల్లో ఏమని చెప్తారంటే సంప్రదాయ విధ అంటే మన కస్టమ్స్కి సంప్రదాయం అని పేరు కదా ఈ కస్టమ్స్ అన్నీ బాగా తెలుసున్న గౌడ పాదాచార్యులని అర్థం చెప్తారు తూర్పుగోదావరి జిల్లా వెళ్తే అక్కడ అలా అర్థం చెప్తారు తూర్పుగోదావరి జిల్లా వెళ్ళి పంచగట్టు కూర్చుంటే మీకు ఆ అర్థం చెప్తారు అంటే గౌడ పాదాచార్యులు సంప్రదాయం బాగా తెలుసున్నవారు ఆయన టేబుల్ మీద కాకుండా నేల మీద పేట మీద కూర్చుని అరిటాకులో భోజనం చేసేవారు అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు అలా చెప్తారండి నష్టం విని నవ్వాలా ఏడవాలా తెలియకుండా చెప్తారు అదే సంప్రదాయం అంటే అరిటాకులో భోజనం చేయడము అరిటాకు కుడి వైపు ఉండాలా ఎక్కడ ఉడించాలి భోజనం చేసేప్పుడు ఎంగిగట్టుకుని భోజనం చేయాలా పంచగట్టుకుని భోజనం ఏమండి చెప్తారు ఈ కిచెన్ రిలిజియన్నా సంప్రదాయం అంటే కిచెన్ రిలిజియన్కి సంప్రదాయం అని పేరా పిలక ఉండాలి పిలక పెట్టుకోవాలి పిలక ఉండకూడదు చేత్తో కట్టె పట్టుకోవాలి పట్టుకోకూడదు ఏమండీ అంటారు ఈ రకంగా ధర్మాన్ని బాహ్యమైన లింగములే ప్రధానముగా కళదిగా మార్చిపార లింగము అంటే చిహ్నము బాహ్య చిహ్నములే ధర్మము అనే స్థితికి పట్టుకొచ్చేశారు ధర్మాన్ని దాంతో ధర్మానికి దాని సేవ పోయి ఆ బాహ్య ఆకారము అంటే శవము మిగిలింది లోపల ప్రాణం పోయింది ఎప్పుడో పోయింది అంచేతనే క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి దీన్ని షేక్ చేయకలియాలి లేకపోతే వాళ్ళ దగ్గర ఏముందని చెప్పడానికే ఉంది ఇవ్వడానికే ఉంది హిందూ ధర్మం యొక్క చావ ముందు క్రిస్టియానిటీని మింగేసి జీర్ణం చేసేసుకున్నారు రామకృష్ణ పరమించారు దాన్ని ఆయన వే కడుపులో వేసేసుకుని జీర్ణం అయిపోయింది క్రిస్టియానిటీ ఆయనలో ఆయన అలాగే హిందూగా విరిగిపోయాడు క్రిస్టియానిటీ జీర్ణం అయిపోయింది ఆయన వాతాపి జీర్ణం అన్నట్టుగా ఈరోజున ఎవడో అనిల్ కుమార్లో ఎవడో వచ్చి షేక్ చేస్తున్నాడు హిందూ ధర్మాన్ని మనం కంగారు పడాల్సి వస్తుంది వాట్ హీ నోస్ హౌ మచ్ హీ నోస్ వాట్ ఈజ్ ఇట్ దట్ హీ ఈజ్ ఆఫరింగ్ టు ద పీపుల్ నథింగ్ మనం చేయకవలసి వస్తుంది ఎందుకు చేయకవలసి వస్తుంది మనము ఏమి మిగుల్చుకోకుండా కస్టమ్స్ మాత్రమే ఉన్నాయి తప్ప నామాలు బొట్లు కట్టలు పంచలు పిలకలు మిగిలేయి తప్ప చావ పోయింది ఎక్కడ చావ నేత లేకుండా అయిపోయింది వెరీ సంప్రదాయ విధ అంటే అది కాదు అర్థం సంప్రదాయం తెలుసున్నవారు అంటే సమ్యక్ ప్రధానం సంప్రదాయ జ్ఞానమును శిష్యునికి ఎలా బోధించాలో తెలుస్తున్న ఆచార్యులు అది సంప్రదాయం అంటారు ఆయన కింద కూర్చుని భోజనం చేశారా పైన కూర్చుని భోజనం చేశారా లేకపోతే ఈ కిచెన్ రెలిజియన్ కాదు సంప్రదాయం అంటే తత్వాన్ని బోధించడం ఆయనకే తెలుసు ఇంకెవరికీ తెలుసు అది సంప్రదాయ విగ్రహ ఆయన ఏమని చెప్పారంటే మృల్లోహ విష్ఠులింగా సృష్టిరచోదిత్య ఉపాయశోవత నాస్తి భేదన అందము నృల్లోహ విస్ఫులింగాై మట్టి వినుగురులు మొదలగు వాటిచే యా సృష్టి ఏ సృష్టి అన్యథా వేరువేరుగా చోదిత వర్ణించబడినదో సహ ఆ భిన్న భిన్నములైన వర్ణన అవతారాయ బ్రహ్మబుద్ధికలుగుటకు ఉపాయ ఉపాయము కథంచనా ఏ విధంగా చూసుకున్నా భేద భేదము నా స్త్రీ లేదు ఇప్పుడు పరంపర మన నుంచి ఆకాశం వచ్చింది ఆకాశం నుంచి వాయువు వచ్చింది వాయువు నుంచి అప్పులు వచ్చాయి అలా చూసుకున్నా పరబ్రహ్మ నుంచి తేజస్సు వచ్చింది తేజస్సు నుంచి అప్పులు వచ్చే అప్పుల నుంచి అన్నం వచ్చిందైనా ఇంకో ఉపనిషత్తులో అలా చెప్పారు అలా చూసుకున్నా మీరు ఎలా చూసుకున్నా పర్వాలేదయ్యా ఇవన్నీ కూడా ఆ బ్రహ్మబుద్ధిని మీలో ప్రవేశపెట్టడం కోసం ఉపాయాలు తప్ప మీరు ఏ ఎలా చూసుకున్నా పర్లేదు ఎలా చూసుకున్నా పర్లేదు ఇప్పుడు భోజనం చేసేప్పుడు చేతితో తినాలా స్పూన్తో తినాలా కట్టె మొక్కలతో తినాలి ఏదో రకంగా తినండి మీకు ఎలా నచ్చితే ఎలా తినండి కడుపు నుండి భోజనం మాత్రం చేసి వెళ్ళండి అంతే ఇదంటే మృత్యు దృష్టాంతం చెప్పారు మృత్యు దృష్టాంతం ఏమిటి మట్టి సత్యం తప్ప కుండా బాణ మొదలైనవి మిథ్య నామరూపములు మాత్రమే ఆది తీసుకోవచ్చు మీరు అదే మట్టి అసమానం మట్టి తీసుకోవాలని లేదు లోహ దృష్టాంతం తీసుకోండి లోహమే సత్యం తప్ప నఖ నికురంతనము ఈ చేతులు ఖర్చు చేసుకునేవి గోల్డ్ కట్ చేసుకునేది లేకపోతే పట్టకారు ఇటువంటివి అన్నీ నామరూపాలు తప్ప ఉన్నది లోహమే ఆ దృష్టాంతం తీసుకోవచ్చు లేకపోతే బాన్ ఫైర్ ఉన్నది ఫైర్ మాత్రమే వేరువేరు మినుగురులు చిన్నవి పెద్దవి కొద్దిసేపు ఉండి ఆడిపోయేవి అంటూ ఎన్నున్నా అక్కడ దృష్టాంతం కూడా ఉన్నది ఒకే ఒక అగ్ని తేజస్సు మాత్రమే ఈ దృష్టాంతాలు వేరువేరుగా ఉంటాయి క్రమాలు వేరుగా ఉంటాయి వరస వేరుగా ఉంటుంది వర్ణించే పద్ధతులు వేరుగా ఉంటాయి ఎన్నున్నా వాటిలో తాత్పర్యము ఆ విధానమును చూసి మీరు కంగారు పడద్దు అవన్నీ కూడా ఉపాయము మాత్రమే ఉపేయ ప్రతిపత్ర్థ ఉపాయ అవ్యవస్థితా అను న్యాయం అవుతుంది ఉపేయం అంటే గమ్యం ఏదో అభిముఖ్యం తప్ప దాన్ని తెలుసుకోవాలి ప్రతిపత్తి అంటే తెలుసుకోవాలి దాని కొరకు ఈ ఉపాయాలు వచ్చాయి ఈ ఉపాయములు ఖచ్చితంగా ఉండక్కర్లా అవ్యవస్థిత అవి ఇటు అటుగా ఉండొచ్చు నడిచిపోతుంది ఇటు అటుగా ఉన్నా నడిచిపోతుంది మొత్తానికి ఉపేయము మటుకు ఫిక్స్డ్గా ఉండాలి అని న్యాయం ఈ న్యాయం వ్యాకరణ వైయాకరణ న్యాయం అని మంచి న్యాయం కాబట్టి ఉపాయ బ్రహ్మబుద్ధిని పెట్టాలి వీటిలో అవతారం అవతరించాలి వీటిలో జగత్ బుద్ధిని తీసేసి బ్రహ్మబుద్ధిని కూర్చోబెట్టాలి అవతరి అవతారం అంటే కూర్చోవడం బ్రహ్మబుద్ధిని కూర్చోబెట్టడం కోసం ఇన్ని విధాల దృష్టాంతాలు వర్ణనలు క్రమాలు వచ్చే తప్ప బ్రహ్మబుద్ధి తప్ప వేరే అక్కడ విషయం లేదు నాస్తి భేద కఠంచన ఏ రకమైన భేదము లేదు అని ఆయన అంటే తత్వాల్ని బోధించే పద్ధతి ఆయనకు బాగా తెలుసు అందుకోసం ఆయన ఆ తత్వాన్ని కారికలో పెట్టారు అది సంప్రదాయం అంటే సంప్రదాయం అంటే ఆయన తూర్పు వైపు తిరిగి చెప్పారా ఎడమవైపు తిరిగి చెప్పారా అది కాదు సంప్రదాయం అంటే అంటే కట్టుకు చెప్పారా లేకపోతే పంచకట్టుకు చెప్పారా అది కాదు సంప్రదాయం గౌడప్రదాచార్యుని ఆ రకంగా అర్థం చేసుకోవటం తత్వం ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే కోర్టు చేస్తూ ఉంటారు రాంగ్ సెన్స్లో కోట్ చేస్తారు శంకరుణ్ణి రాంగ్ సెన్స్లో కోట్ చేస్తారు అసంప్రదాయ విత్ మూర్ఖవతు ఉపేక్షణీయ అని క్షేత్రజ్ఞ భాష్యంలో వాక్యం ఉంది దాన్ని కోట్ చేసేస్తూ సందర్భం ఏమిటి వీడు అరిటాక్లో భోజన బదులు కంఠంలో భోజనం అది సందర్భం దానికి క్షేత్రజ్ఞ భాష్యంలో వాక్యం కోట్ చేస్తారు ఏమయ్యా అరిటాక్లో భోజన చేయి కనసంలో చేయొద్దని చెప్పి నేను ఒప్పుకుంటా కానీ దానికి క్షేత్రజ్ఞ భాష్యం బట్టుకు వస్తుంది నీకు తెలియదు అది తెలియని భాష్యం అర్థం చేసుకున్నది కాదు పెట్టింది కాదు ఏదో ఎవరిలో చదువుతుంటే శ్రవణం చేసి శాంతి చేసి దండం పెట్టి కూతుకున్నవాడు తప్ప నువ్వు అది ఏమన్నా అర్థం చేసుకున్నదా పెట్టిందా నీకు ఎందుకు దాని గురించి దీనికి దానికి క్షేత్రజ్ఞ భాష్యానికి నువ్వు కనసంలో చేయడానికి తేడా ఏమైనా ఉందా సందర్భం ఉందా అలా ఉంటా ఇవన్నీ మీరు ఇష్ట కూడా అవన్నీ వెళ్తే తగులుతాయి అక్కడ వెస్ట్ అయినా పర్వాలేదు అది ఇష్టే కానక్కర్లా అక్కడికి వెళ్తే మీకు ఈ ధోరణులు కనపడతాయి ఏవో ధోరణులు ఆ ధోరణుల్లో సారవేము ఉండదు కానీ చాలా హడావిడి అవతల ఉంటాయి అందుకోసం నేను ప్రస్తావించాను బ్రహ్మ ప్రతిపత్తి ప్రతిబద్ధంతు ఫలం శ్రూయతే ఏమంటే కాల్య జగత్తులో వివరాలు తెలుసుకుంటే ఫలమేం లేదని మీరు ప్రతిపాదించారు కదా బ్రహ్మను తెలుసుకుంటే ఫలం ఉందా ఉంది బ్రహ్మ ప్రతిపత్తికి కట్టివేయబడిన ఫలం ప్రతిబద్ధం అంటే ఇంకా అది తప్ప మరో మరో విధంగా ఫలం లభించదు ప్రతిపత్తి అంటే జ్ఞానం బ్రహ్మజ్ఞానం వల్ల మాత్రమే పొందబడే ఫలం గురించి శృతి స్పష్టంగా చెప్తోంది ఏమని బ్రహ్మ విదాప్నోతి పరం బ్రహ్మవిత్ పరం ఆత్మవతి బ్రహ్మ తెలుసుకున్నవాడు ఆ మోక్షాన్ని పొందును తరతి శోకమాత్మవిత్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు శోకాన్ని తరించును ఆ స్వరూపం గురించి తెలిస్తే శోకం ఉండదు మనకి శోకం ఎప్పుడుంటుందంటే స్వరూపాన్ని విస్మరించి దేహేంద్రియాలు మనస్సుతోటి మవేకమైతే శోకం తప్ప స్వరూపాన్ని దర్శిస్తే శోకం ఉంటుంది అప్పటికప్పుడు స్వరూపంలో తన ఎందు తాను నాలో నేను శాంతంగా ఉన్నాను అంటే మీకు శాంతే తప్ప శోకమేమి ఉండదు అసలు ఈ స్వరూపాన్నించి బయటకు వచ్చేసి మనస్సుతో మమేకమై ఆ మనస్సులో ఏవో కామనలు ఉంటాయి ఆ కామనల్ని పట్టుకుని ఇది ఇలా ఉండాలి అది ఎలా ఉండాలని మీరు పట్టుకుంటే శోకం ప్రారంభం గృహాంగ భాషలో శంకర్లు చక్కటి ప్రతిపాదన చేస్తారు జ్యోతిర్బ్రాహ్మణులు శోకము అంటే కామానికి పర్యాయ పదము అని చెప్తారు పర్యాయపదం శోక అంటే కామ లేకండి శోక శబ్దానికి కామం అనర్థం చెప్తారు ఏంటి శోకం అంటే ఏడవడం కామం ఉంటే కోరుకోవడం కదా అంటే ఏడవడం అన్నా కోరుకోవడం అన్నా ఒక్కటే చెప్తారు శాస్త్రం అలా చెప్తారు శ్రీకృష్ణుడు అలాగే చెప్తారు బుద్ధుడు అలాగే చెప్తారు అందరూ అలాగే చెప్తారు అయితే ఆధునిక కాలంలో కొంతమంది మీరు కోరికలు పెట్టుకోండి మంచిది అని చెప్తున్నారు మీ కోరికలను తీర్చే ఉపాయాలు కూడా మేము మీకు అందజేస్తామని చెప్తున్నారు చెప్పచ్చు అలా లోకంలో వ్యాపారస్తులు అలాగే చెప్తారు వీళ్ళు లోకంలో వ్యాపారస్తులు పడదు కదా మీరు ఆధ్యాత్మికంలో అని చెప్పుకుంటూ వేషాలు చేసుకున్న వాళ్ళు అలా చెప్పడం సన్యాసులు అలా చెప్పడం ఇదంతా కూడా వికార వికృతి ఇదంతా కూడా డిస్ట్రాప్షన్ ఆత్మమితో శోకం తరతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు తన పూర్ణమైన స్వరూపాన్ని తెలుసుకున్నవాడు శోకం తరతే వాడు శోకాన్ని దాటివేస్తాడు తమేవ విధిత్వాతి మృత్యుమేతి ఇటీ తమేవ విధిత్వ మృత్యుం అత్యేతి అతి ఏతి అంటే దాటివేయను మృత్యువును దాటేస్తాడు అంటే ఇమోర్టల్ అయిపోతాడు ఇమోర్టల్ అయిపోతాడు దేహం తెచ్చిపోతుంది వాడు ఇమోర్టల్గానే ఉండిపోతాడు ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని మాత్రమే తమేవో విధిత్వ ఆత్మస్వరూపం తెలుసుకుంటేనే జగత్తు గురించి తెలుసుకుంటే ఏముంది ఏముంది ఇది ప్రత్యక్షావగమనించే దంఫలం ఈ వాక్యము ఒక్కొక్క వాక్యానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వచ్చు అక్షర లక్షలు ఇవ్వచ్చు ఇప్పుడు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది అన్నారు అనుకోండి కాబోసను కొన్ని రణం పెట్టి చేసిన వాడు చేసినాడు స్వర్గానికి వెళ్ళిన వాడు వెళ్తాడు మనకు జాతకాలు అయితే అయితే చేయాలి కానీ ఇది అలాంటిది కాదు తరటి శోకం ఈ ఫలము ఇప్పుడు మీరు దీన్ని పూర్తి పొందవచ్చు ఇప్పుడు నైన్ అయింది నైన్ ఫార్టీ మీరు పొందొచ్చు ఇప్పుడు మీరు కూర్చొని బ్రహ్మ విచారం చేస్తున్నారు మీకు ఏ శోకం ఉంది ఏ సంసారం ఉంది ఏం పోనీ కాదండి గేటు ఉంది మేము అలా తనకు దాటగానే మీద పడిపోతుంది అలా ఉందా లేదు మళ్ళీ మీరు రెండు చేతులతో దాన్ని నెత్తిమి పెట్టుకునేదాకా అది మీ జోలికి కూడా రాలేదు మళ్ళీ మీరే వెళ్ళి అలవాటు ప్రకారంగా ఎడిక్ట్ అయి ఉంటాం కనుక ఆకా దానికి వెళ్ళిపోయి దాన్ని తీసుకుని నెత్తి మీద వేసుకుని నేను అప్పుడు శోకించటం అన్న అలవాటు పడి ఉంటాడు మనిషి అంతవరకు అది మిమ్మల్ని ఏమి చేయను కూడా చేయలేదు తర్వాత శోకం ఆత్మ సో ఈ సంసారము ఎవరిని బాధిస్తుందో తెలుసునండి సంసారాసక్తి గలవాడిని బాధిస్తుంది సంసారాసక్తి గలవాడికి ఆసక్తి లేనివాడికి సంసారం ఉన్నందు ప్రేమ ఉండదు ద్వేషము ఉండదు పూజ స్వామిగో దృష్టిందని చెప్పేవారు ఈ బాల్డ్ హెడెడ్ ఫెలోకి షాంపూ అడ్వర్టైజ్మెంట్ వల్ల వారికి దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు వ్యతిరేకము వ్యతిరేకించాల్సిందే యాప్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు కోలుకునేవాడు కోరుకుంటారు దీంట్లో వాళ్ళు వ్యతిరేకించాల్సిందే ఉంటుంది కొంతమంది వ్యతిరేకి షాంపూలు వ్యతిరేక అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వీలు షాంపూ అడ్వర్టైజ్మెంట్ చేసినట్లయితే మన కల్చర్కి వినాశం కలుగుతుంది మనం గుంకుడు కాయలతో తోగుకోవాలి అది ఒక సంస్థ స్థాపించినా కూడా మీరు ఆశ్చర్యపడలే అలాంటి సంస్థలు ఉంటాయి అలాంటి పనులు ఎవరు ఉంటారు అంటే ఏదో ఒక ఆవేశం మహాత్ములు అలా కూడా ఉంటారు వెళ్ళి దాంట్లో వెళ్ళి అదో ధర్మ అలా ఉండరు ఆత్మ ఏం చేస్తారంటే మనకేం సంబంధం లేదు దాంతో ఈ డజన్ట్ క్రాస్ ఇట్ డజన్ హోల్డ్ అవర్ అటెన్షన్ మన అటెన్షన్ హోల్డ్ చేయదు ఎందుకని మనకి అలాగే ఈ సంసారం అలాంటివి బాల్డ్ హెడ్డెడ్ అయిపోవాలి బాల్డ్ హెడ్డెడ్ అయిపోవడం బాల్డ్ అయిపోవడం దేని మీద ఇంట్రెస్ట్ లేదు శబ్దం మీద ఇంట్రెస్ట్ లేదు రూపం మీద ఇంట్రెస్ట్ లేదు రసం మీద లేదు గంధం మీద లేదు స్పర్శ మీద లేదు ఈ ఐదింటి మీద ఇంట్రెస్ట్ లేదు సుఖం మీద ఇంట్రెస్ట్ లేదు దుఃఖం మీద ఇంట్రెస్ట్ లేదు ఏడు ఏడు తీసేయండి మీ మనస్సులోంచి మెడిటేషన్ ఎలా చేయాలని అడిగారు ఒకడు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అంటే ఆయన ఏడు నీ మనస్సులో లేకుండా చూసుకో ఏడా ఏడు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు సుఖ దుఃఖములు ఈ ఏడు నీ వనస్సులో లేకుండా ట్రై చేయ ఆ ఏడు రాకూడదు వనస్సులో ట్రై చేయి ఆల్రెడీ మీరు సమాధిలో ఉంటారు ట్రై చేస్తుండగానే సమాధి ఎందుకంటే ఇంకేముండదు ఏం ఉండకుండా చూసుకోండి ఎలా ఉంటుంది ఏం ఉండకుండా ఏడు లేకుండా ఉండడం అంటే ఏమీ లేదు అప్పుడు మీరు ఎలా ఉంటారు ఎలా ఉంటారు అద్వైయులుగా ఉంటారు ట్రై చేయండి ద్వైతమే ఉండదు మీరు ట్రై చేయండి ఇప్పుడే ట్రై చేయండి ఇప్పుడే అద్వైయులుగానే ఉంటారు కాబట్టి ప్రత్యక్షావగమం చేయడం ఫలం ప్రత్యక్షం మాండూక్యా విన్న తర్వాత మీకు సంసారం బరువు కొంతైనా తగ్గిపోయిందా లేదా ప్రత్యక్షం దానికి అది దూరం వెళ్ళకుండా కర్త అన్యయం గీతల ప్రత్యక్షావగమం ధన్యం సుసుఖం కర్తమ తొమ్మిదో అధ్యాయం ఆరంభంలో तत्वसी असंसारियात्मतिपत्त सत्या संसारियात्मृत्तेवे तत्वसी अने वाक्य वाक्य चूड़ संसारी आत्म वीड आत्मे संसारी आत्म ना द ఏమండి మా కుర్రాడు చెప్పిన మాట వింటలేదు అని మీరేదైనా వారితో ఏమైనా మాట్లాడండి నాకేదైనా సలహా చెప్పండి మనస్సుకి చాలా క్లేశంగా ఉంది అని అంటే అతను ఇప్పుడు మీరు నా ఎదురుకుండా ఉన్నారు మీకు నేను సలహా చెప్తాను కూర్చోండి ఓకే అప్పుడు నేను ఏమైనా చెప్పానంటే మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వెళ్ళినండి అన్నాను సరే వింటాను మీరు నా దగ్గరికి సంసారి ఆత్మగా వచ్చారు అంటే అదే అంటారు చూడండి నేను తండ్రిని ఆ కొడుకుని నేను కన్నాను అని మీరు అంటున్నారు కదా అదే సంసారీ ఆత్మ అంటున్నారు తర్వాత ఆ కొడుకుని నేను పెంచి పెద్ద చేశానని కూడా అంటున్నారా అంటే అవును అదే దాన్ని సంసారి ఆత్మ అంటారు ఈ సంసారి ఆత్మ కల్పితము అది ఎలా నేను వాడిని పెంచి పెద్ద చేశాను కదా కన్నాను కదా అంటే ఆయన నువ్వు భ్రమపడుతున్నావా నీకు వయస్సు వచ్చింది కానీ వివేకం రాలేదు భ్రమపడుతున్నావు మనుషులు కనరు వాళ్ళు కనబడతారు ఈ జగత్తులోకి వాళ్ళు ప్రవేశిస్తారు వీళ్ళ ద్వారా వస్తారు వీళ్ళేం వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకుని అక్కడ ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకోరు వీళ్ళ ద్వారా వస్తారు వీళ్ళ ద్వారా వచ్చినప్పుడు కూడా వీళ్ళ అధీనంలో లేని విధంగానే వస్తారు వీళ్ళు స్వాధీనంలో ఏదీ లేదు అంతా కూడా ప్రకృతి యొక్క ఒక ధర్మం వల్ల నడుస్తూ ఉంటుంది ఆ ప్రవాహంలో వాళ్ళు వచ్చారు ఇక్కడికి ద్వారా వచ్చారు నేను తండ్రిని కన్నాను పెంచి పెద్ద చేశాను అనుకుంటున్నావు అలా అనుకోవడం ద్వారా ప్రతిపత్తి అంటారు సంసారీ ఆత్మ ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే అనుకోవడం అలా అనుకోవడం ద్వారా నీవు సంసారీ ఆత్మవు అయిపోయావు ఒప్పుకుంటావా ఇంతవరకు ఏదో బాగానే ఉంది మీరు చెప్పింది విన్నానికి అర్థం అవుతోంది అంత తేనికి కాదే అర్థం అవుతుంది ఆ మాత్రం ఓకే అయితే మరి నేనేమిటంటారు చూడు నువ్వు ఏదైతే నీ గురించి అనుకుంటున్నావో అదేమీ నువ్వు కాదు నీవు శుద్ధం ప్రస్తుతానికి ఇంత మాత్రం తీసుకో శుద్ధమైన ఏ రూక నువ్వు అదే నువ్వు తత్వమసి అని తీసుకో అలా చూడు నీ గురించి నువ్వు చూడు ఆ చూశాను ఇప్పుడు ఏమైంది సంసారి ఆత్మ ఏమైంది ఏమైంది పక్కకి పోయింది నువ్వు సపోజ్ దాన్ని మళ్ళీ వచ్చేయకుండా అడ్డుకున్నావు మళ్ళీ వచ్చేస్తే నువ్వు పట్టుకుని తీసుకొస్తే వస్తుందా లేకపోతే దానం తర్వాత మళ్ళీ మీరు పట్టుకు తీసుకురావాలి సపోజ్ నువ్వు పనిచే ఇంకా నేను దాన్ని పట్టుకు తీసుకురాను అని ప్రయత్నం అయితే చేయను పోయినవుతుంది ఆత్మ లేదు సంసారీ ఆత్మ వ్యావృత్తే ఎప్పుడైతే అసంసారి ఆత్మని పట్టుకున్నారో అసలు పట్టుకోవడం తెలుసుకోవడమే పట్టుకోవడం అసంసారి ఆత్మ ప్రతిపత్ం సంసారి ఆత్మ వ్యావృత్తే ప్రత్యక్షం అండి దీనికోసం మీరు ఎప్పటిక ఎంతకాలం ఆగుతారు ఏమి చేస్తారు ఏం కర్మలు చేస్తారు ఏం తీర్థయాత్రలు చేస్తారు ఇదే తీర్థం ఆత్మతీర్థమే తీర్థం ఇంత ప్రత్యక్షం ఇదే తప్ప ఇంకేం లేదు ఆయన స్టన్ అయిపోయాడు అయితే ఇప్పుడు నేను ఒరిజినల్ ఇంకా ఒరిజినల్ లేదు ఏం లేదు నీ సమస్య లేదు ఇప్పుడు ఇట్ ఈజ్ నాట్ దే అంటే వాడి గురించి ఇంకా వాడేంటి వాడు లేడు వీడు వీడు నువ్వే ఉన్నావు అంటే నువ్వు ఆత్మ నువ్వు దీన్ని భావన చేసుకోవాలి ఈ భావనకి బలం చేకూర్చేటువంటి పనులు చేయి సాయంకాలం క్లాసులు తర్వాత నిస్వార్థంగా ఏదైనా పనిచేయి నిస్వార్థంగా పనిచేస్తే ఈ భావన బలపడుతుంది మనస్సు కొంచెం వికసిస్తుంది దానికి కర్మయోగం ఉంటే ఎంతసేపు నా కొడుకు నా కూతురు ఈ గోల పక్కన పెట్టి కొంత నా కొడుకు ఈ పరిధికి బయట కూడా కొంత ఏదైనా వర్క్ చేయి క్లాసుకి జపం చేయి కోరిక లేకుండా జపం చేయి ఎందుకంటే జపం నా కోరికనే మళ్ళీ నేను నాదీలో పడిపోతుంది మళ్ళీ తర్వాత ధ్యానం చేయి ఈ భావనని బలం చేయి ఆ సంసార ఆత్మని దూరంగా పెట్టు దాన్ని ఆమె గమ్ముని తనకెత్తుకోకు దీన్ని బలం చేయి అని చెప్పారు అదే సలహా ఇంక కొడుకుని నేను కంటాక్ట్ చేయట్లేదు ఆయన కంటాక్ట్ చేయక్కర్లేదు ఎవరు కంటాక్ట్ చేయట్లేదు ఇంకెవర కాబట్టి ప్రత్యక్షం సమాదర్శా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యద పూర్ణస్ పూర్ణ